ీ గురు హరి ఓం శ్రీస్మృతిపలయన్ఫ్పాదశంకరం లోక శంకరం ఓం సహనోవతు సహనోనస్కరవై తేజస్వీక్రమస్సు శాంతిశాశాంతి తదథాస్ ఆకాశే వర వరపతిపత్యశాంత సో దృష్టాంతం దృష్టాంతం చెప్తున్నాను అది ఎలాగంటే అంటే నిద్రావ సుశూప్త్యవస్థ గురించి చెప్పబోతూ దృష్టాంతాన్ని మొదలుపెట్టారు ఈ ఆకాశంగా చూడండి అంటే డ్యాగ్ అవ్వచ్చు లేకపోతే గరుడ పక్షం అవ్వచ్చు ఏ పక్షైనా ఎగిరి ఎగిరి ఎగిరి అనేక దిక్కులలో ఎగిరి ఎగిరి శ్రాంత అలసిపోతుంది సౌహత్య పక్షం ఇంత పక్క రెక్కలను చాచి ఇలా ఇలా ఊపేటువంటి ఓటుకు దానికి లేకుండా అయిపోతుంది కష్టంగా ఇలా ఇలా రెక్కలను ఊపుతూ ఉన్నా ఆ ఓటుకు లేకుండా అయిపోయిస్తుంది అప్పుడు ఏదో ఏం చేస్తుందంటే రెక్కలను ముడుచుకుంటుంది ముడుచుకుని ఒక చోట గూడులో చక్కగా ఉపసంహారం ఎగరడం మానేసి గూడులోనే ఉండిపోతుంది అది దృష్టాంతం ఏమేవా అయం పురుషయ్యే విధంగా ఈ మానవుడు పురుష అంటే మానవుడు మగవాడని కాదు మానవుడు పురుషుడు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అనవాళ్ళు కావచ్చు మానవుడు ఏ తస్మాంతాయ ధావతి ఈ స్థానము కొరకు అంతమంటే స్థానము మనం చూశాము ఈ స్థానము కొరకు పరుగులు చేస్తాడు ధావతి మీరు రాత్రి వెలిమిదికి బయలుదేరి పోయితో ఉంటే చాలా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ మళ్ళీ మళ్ళే అనేక పనుల మీద ఇక్కడికి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తొందరగా ఇళ్లకు చేరుకుని రెండు వెదుగులు వెళ్ళి పరుగు నిద్రపోవాలి అందుకోసం అందరూ కూడా ఇళ్లకు చేరుకునే హడావుల్లో ఉంటారు సో ఎందుకంటే ఇంటికి చేరుకుంటున్నాడని మీరు మీకు అనిపిస్తుంది కానీ వాళ్ళు పరుగు తీస్తున్నది దేని కొరకు సుశుక్ వ్యవస్థ కొరకు పొరుగు తీస్తున్నాడు రేకస్మా అంటానే ధావతి ఎందుకంటే వీళ్ళు అలి అలిసిపోయి ఉంటారు రోజంతా పని చేసి చేసి అలిసిపోయి ఉంటారు ఆ సుశుప్త్యవస్థలో ఏమవుతుంది ఎత్ర సుక్త ఏ అవస్థ ఏమైతే దాధముగా నిద్రిస్తున్న వాడై నా కంచనా కామం కామయ్యతే జాగ్రత్త యొక్క పరిస్థితి ఇంకేమీ ఉండదు జాగ్రత్త వ్యవస్థలో ఉంటాడు ఎన్ని ఉన్నా ఏదో వెలితి తప్పదు అన్నీ ఉండి కూడా ఏదో ఒక వెలితి ఆ వెలితితోటి వెళితే ఉన్నవాడు నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటాడు వెళితే ఉన్నంత వరకు కోరికలు తప్పవు అయితే ఆ సుసూత్వ స్థానాలను వెళ్ళిపోయేటప్పటికీ అక్కడ వెలితి అనుభవానికి రాదు కాబట్టి నాకు హలానాది కావాలి అనే కోరికను వీళ్ళు కోరకుండా ఉండిపోతాడు అంటే ఏ కోరిక లేకపోవడం అన్నది ఒక గొప్ప విశ్రాంతి స్థానం డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ డిజైర్లెస్నెస్ ఈజ్ గ్లి అటువంటి డిజైర్లెస్ స్టేట్ లోకి వెళ్ళిపోతారు శిషి వ్యవస్థ ఇంకా ఎలాగంటే నాకంచనా స్వప్నం పశ్యతిరే నిద్రపోయి మళ్ళీ కళలు చూస్తున్నాడు అనుకోండి మళ్ళీ దాంట్లో కోరికలు ఉంటాయి వెళుతుంటుంది దాంట్లో కూడా శ్రమ ఉంటుంది మనస్కృతి విశ్రాంతి ఉండదు కాబట్టి కళలను కలుగుటలేదు కోరికలను కోరుట లేదు అంటే జాగ్రత్త వ్యవస్థ యొక్క కామనలు భయములు లేవు స్వప్నావస్థ యొక్క మానసికమైన కదలిక కూడా లేదు పూర్తి విశ్రాంతిని వీడు పొందుతూ ఉన్నారు పక్షి గూడులో రెక్కలను ముడుచుకుని కూర్చుని విశ్వరించేటట్టుగా వీడు ఈ మనస్సు రెక్కలను ముడుచుకుని కోరికలు భయములు స్వప్నములు అన్నీ కట్టి పెట్టేసి తన స్వరూపంలో తాను నిలిచి ఉన్నాడు ఇది శ్లోకం దీనికి అవతారిక చూస్తూ ఉన్నాము ఏకవాక్యత యాతు ఉపసంహర్యమాణం ఫలం ఇష్టముక్త వృద్ధ శుద్ధ స్వభావత అయ్యకత్రపుంజీకృత ప్రదర్శిత ఇది తత్ప్రదర్శనా కలిగి సో చాలా చక్కటి చక్కటి అవతారకి జరుగుతూ అంతవరకు చూశాను సో నిత్యముక్త శుద్ధ శుద్ధ శ్లోభావత ఖండిత ఆ రధ్యత అంటే మంత్రము ఆరంభించబడుతుంది అని అర్థం చేసుకున్నాం ఓకే క్షణనర్థము కానీ ఇక్కడ మంత్రము ఆరంభించబడుతున్నది ఇంకా అవతాదికి ఇంకా ఉంది సుశుప్తేపత అత్యవక్ష్యమాణ అది నిద్రావస్థలు వీరికి అంటే జీవునికి ఇటువంటి స్వరూపము శుతి చెప్పబోతుంది ఎటువంటి స్వరూపము అంటే నిత్య ముక్త బుద్ధ శుద్ధ స్వభావత ఈ సమాసాన్ని శంకరులు పలు పర్యాయాలు ప్రయోగిస్తారు కారణాలు ఏంటంటే ఆత్మస్వరూపాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ సమాసం సత్వృష్ణ ఆత్మ నిత్యము అంటే గతము భవిష్యత్తు అనేవి ఆత్మకి లేవు ఇప్పుడు పూర్వజన్మ గురుజన్మ ఇవన్నీ ఆత్మస్వరూపానికి ఉండవు నిత్యము తర్వాత ఆత్మ ఏ ఇది తెలిసిందే అది తెలియలేదు ఇది పాండిత్యం ఉందే ఆ పాండిత్యము లేదు అనేటువంటి బుద్ధి ధర్మములు ఆత్మ నుండి ఉండవు నేను ఇచ్చే చైతన్యం చేసుకున్న రూపము ఇప్పుడు దీపం ఉంది దీపానికి జ్ఞానమా అజ్ఞానమా అంటే జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది అది మంచిగా చదా మంచిని ప్రకాశింపజేస్తుంది చెడుని ప్రకాశింపజేస్తుంది కాబట్టి ఇప్పుడు అది జ్ఞానమా జ్ఞానమా ఇది కాదు అది కాదు మంచిదానికి జరుగుతారు సర్వమును ప్రకాశింపజేయడమే దాని ధర్మం అలాగే ప్రతి యొక్క ఆత్మ అంటే అంతేకాని మీరు బుద్ధి స్థాయిలో వీడు పండితుడు వీడు అపండితుడు మూర్ఖులు అనే తేడా ఉంటాయి మనస్సు స్థాయిలో వీడు సుఖి వీడు దుఃఖి అనే తేడా ఉంటాయి ఇంద్రియాల స్థాయిలో వీడు బుద్ధివాడు వీడేమో చూపుగలవాడు వీడు చెవిటి వాడు వీడు బాగా వినగలిగేవాడు అనే తేడాలు ఉంటాయి దేహం స్థాయిలో వీడు వీడు మగవాడు వీడు ముసలివాడు వాడు కొడుచు అంటే వీడు అందంగా ఉన్నాడు వాడు అందంగా లేడు ఇలాంటి తేడాలు ఉంటాయి ఆత్మస్థాయిలో ఏ తేడాలు ఉన్నాయి అంటే ఏమైపోతుంది మహా మహాపండితుడికి పరమమూర్ఖుడికి ఆత్మస్వరూపంలో తేడా ఉంటుంది అలా అయిపోతుంది ఇప్పుడు మీరు సినిమా హాల్ లో ఒక ప్రాజెక్టర్ లైట్ ఉంటుంది మోస్ట్ యూజ్లెస్ సినిమా రెండు గంటల సేపు ప్రేక్షకులందరినీ కూడా విసిరించినటువంటి సినిమా ప్రదర్శిస్తుంది మళ్ళీ తర్వాత మోస్ట్ అబ్జార్బింగ్ మూవీ ప్రేక్షకులందరూ ఎంతో ఎంజాయ్ మూవీని కూడా ఇంకొకటి ప్రదర్శిస్తుంది ఇప్పుడు లైట్ నందు మంచియా చెవియా అంటే ఉంటుంది ఈ ఆత్మస్వరూపం దగ్గరికి ఏ రకమైన విభాగములు భేదములు ఉండవు ఇది ఒకటి పెద్ద గొప్ప విషయం ఆత్మస్వరూపం అంచేతనే సాధు స్లోకి పాపేషు ఇక్కడికి వచ్చేప్పుడు ఈ పాప పాపి పుణ్యాత్ముడు అనే భేదం కూడా ఉండదు అది దాని యొక్క లక్షణం బుద్ధ శుద్ధ చైతన్యం తప్ప ఈ ద్వంద్వములేమి దాంట్లో ఉండవు తర్వాత నిన్న భగవద్గీతలో కూడా వచ్చింది ప్రసంగం ఆత్మకి ముక్తి అంటూ ఏమి ముక్తి మనసు తాను అజ్ఞానంలో ఉన్నాను అని బంధింప మనస్సు బంధింపబడుతుంది మనస్సు విముక్తమవుతుంది ఆత్మస్వరూపానికి ముక్తి ఉండదు ఇప్పుడు త్రాడు చూసి పాము నేను భయపడ్డాను ఆత్మ భయపడదు ఆత్మకి భయ విముక్తి ఉండదు మనస్సు భయపడింది అది పాము కాదు త్రాడు తెలుసుకుని మనస్సు తెలుసుకుంది మనస్సు భయ విముక్తమైనది ఆత్మస్వరూపానికి భయము కలుగలేదు భయ విముక్తి ఉండదు కాబట్టి ఆత్మ ముక్తం అది దానికి బంధమే ఉండదు ఇది ఆత్మ యొక్క స్వరూపము ఈ స్వరూపము బాగా జాగ్రత్త అవస్థలో ఈ స్వరూపం ప్రకటమవుతోందా లేదు జాగ్రత్త అవస్థలో అజ్ఞానం యొక్క ఖర్పు లేదా కొన్ని సుశుప్తిలో ప్రక స్వప్నంలో ప్రకటమవుతోందా అంటే అక్కడ కూడా ప్రకటన కావట్లేదు ఈ నిత్యశుద్ధ బుద్ధయుక్త స్వభావం అనేది ఆత్మ యొక్క స్వరూపము కేవలము నిద్రా సుశుద్ధ వ్యవస్థ ఎందు బాగా ప్రకటమగుతున్నది స్పష్టమగుతున్నది అని శృతి చెప్పబోతోంది ఇరవై ఒకటవ మంత్రంలో చెప్పబోతున్నారు మనం పంతొమ్మిదో మంత్రంలో ఉన్నాము మనం వస్తాం ఆ మంత్రానికి అక్కడ ఏమని చెప్తున్నారంటే తద్వాత అపహతపా అభయం రూపం ఆ సుశుత్య అవస్థలో ఈ జీవుని యొక్క ఆ స్వరూప వేదికలతో అస్థ్య రూపం అది ఎటువంటి స్వరూపం అంటే అతి చందా చందాక కోరికలు ఇది జాగ్రత్త అవస్థలో ఉంటే మొత్త నిండా కోరికలే ఎలా అంటారా కొత్త నిండా కోరికలు కూడా అంటారా ఇలాంటి కొట్ట కాదు బుద్ధి కానీ అలాంటారు తెలుగులో అలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని కోరికలే అన్ని కోరికలే ఒకటి కాదు రెండు కాదు అన్ని కోరికలే సరే ఏదో కోరిక కొనడానికి వచ్చారు నాకు చెప్పండి ఏమిటో చెప్పండి నాకు బలానాలు సరే నేను ఇచ్చేస్తున్నాను అది రెండో కోరిక సరే కోరి రెండోది కూడా ఇంకా తెలుగులో మూడో కోరిక అలా అన్ని కోరికలే కుట్టెడు కోరికలు మనుషులు అలా ఉంటారు వీళ్ళు సంకల్పాలు చేస్తున్నారు ఆ సంకల్పంలో చూస్తే ఎన్ని కోరికలు ఉంటాయో ఆయుధ ఆరోగ్య సమర్థ సమాసాలు ఆయుష్ కావాలి కొన్ని ఆయుష్స్తే సరఫడదు ఆరోగ్యం ఇవ్వాలి అరిస్తే సరపడదు ఐశ్వర్యం ఇవ్వాలి అదిస్తే సరపడదు తెల్లా పాపా ఇవ్వాలి ఎన్ని ఎన్ని వచ్చింది ఒకటి నుంచి కోట అలాగా చేయాలి ఇంకా ఆ తర్వాత ఏవైతే పుత్రులు ఇస్తే తర్వాత పౌత్రులు ఇవ్వాలి ఆ తర్వాత నాలుగు గిరిలో ఒక మహా పండితుడు ఒక ఆయన ఇచ్చారు పెద్ద పండితుడు వచ్చి మా పిల్లలకి అందరూ ఆడపిల్లలైనుండి మగపిల్లలు పుట్టలైన వంశాంకరం కలిగేట్లా మీరు ఆశీర్వదించారు నేను అన్నాను చూడండి వాళ్ళిద్దరికీ చెలో ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉండి ఉండొచ్చి పాటికే మీరు ఈ వంశాంకరం వంశాంకరం ఆడపిల్లలు కూడా వంశాంపురమే ఎవరు చెప్పారండి ఆడపిల్లలు వంశాంపురం కాదా ఏమి అని చెప్పే అంతేనంటారా అవున అదే కాయం అని నేను చెప్పాను ఎన్ని కోరికలు చూడండి అన్నీ ఉండి పండితులకు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి ఇంకా పామురుల విషయం చెప్పేది అన్ని కోరికలే కాబట్టి ఆ కోరికలను అన్నిటినీ అతి అతిక్రమించిన అంటే దాటి వేసిన స్వరూపము మీకు ఎప్పుడు లభిస్తుంది సుసూప్తిలో వాడికి లభిస్తుంది అతి అన్ని భయాలే అన్ని భయాలే ఒక భయం కాదు రెండు భయాలు కాదు అన్ని భయాలే కాలసంపద సంభయం సుజుడు భయం ఇప్పుడు మీరు గమనించే దేవాలయానికి వెళ్ళిన ప్రతివాడు కూడా నవగ్రహాలను చుట్టూ వేసిస్తారు తర్వాత నవగ్రహాలని పెట్టాలని వాళ్ళు చాలా ఆదు నేను దేవాలయానికి వెళ్ళాను ఇంకా నవగ్రహాలకి అర్థం ఇవ్వాలండి ఇప్పటికే అరిష్టం అయిపోయింది కానీ వాళ్ళు కంగారు పడుతుంటే నన్ను అడిగాను కదా శివాలయం కదా శివుని కింద నవగ్రహాలు ఉన్నట్టే ఇంకా మళ్ళీ వేరే మీరు మీరు లోహువు మీరు బొమ్మలు ఉంటే బొమ్మలేదా ఏమేమో బొమ్మలు తీసుకొచ్చి పెడతారు కాదు నా బొమ్మల్లో పెడాలంటే పోడండి ఏదే కదా వాడికి ఎలా గీసిస్తే అలా చేస్తాడు ఆ బొమ్మ సిమెంట్తో చేస్తాడు ఏముంది పెద్ద విషయం కాబట్టి ఈ బొమ్మలు మీరు పెట్టకపోయినా నష్టమేం లేదు శివుని ఎందు సకల గ్రహములు ఉన్నాయి అంటే వాళ్ళు అంటారు కాదండి శివుడికి కూడా గ్రహాలు పట్టుకున్నాయి కాబట్టి శివుడికి కూడా గ్రహ సంస్కృతులు బాధపడ్డట్టయినా కాబట్టి మనం ఎందుకు అయినా మంచిది పెట్టేసుకుంటే నా యునా అన్ని భయాలే భయాలు భయాలు భయాలు భయాలు కానీ నిద్రలో ఏ భయమైనా ఉంటుందా ఆ భయం పోతుంది తర్వాత పుణ్య పాపములు ఇది పుణ్యం అది పాపం అది పాపం ఇది పుణ్యం అది పాపం సో ఒక ఆయన చెప్పారు నాకు ఇదో పురాణం అంటే లాగే ఉంటుంది ఇప్పుడు ఈ మనం అన్నం తినేప్పుడు ఈ కేశము అంటే వెంట్రుక అన్నంలోకి వస్తుంది అంటే తలని ఏదైనా ఒక టోబీ పెట్టుకుని వండినట్లయితే రాదు కానీ మన పూర్వకాలం వల్ల అలా చేయరు ఆ వెంట్రుక ఏదైనా ఒకటి దాంట్లో పడచ్చు పెడితే అది వడ్డించినప్పుడు వస్తుంది అప్పుడు మనం ఐదు స్థానంలో తీసుకొస్తున్నాడు అది పాపం అది వెంట్రుక అన్నంలోకి వస్తే ఇప్పుడు ఇప్పుడు పాపం అంటే మనం ఏం చేస్తాం దాంట్లో కావాలని చేసింది ఎవరు లేదు మనం ఇప్పుడు వడ్డించిన అన్నం అంతా పారాం కింద మానేసి ఉపవాసం చేస్తారా వాళ్ళు ఉన్న అన్నాలతో వేస్ట్ బ్యాస్కెట్లో వేసి వస్తారా లేకపోతే గోడవతిలో పారకోసొస్తారా సనాట్లు అది సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఆ వెంట్రొక తీసి పక్కన పెట్టేసి మనం సద్వినియోగం చేసుకోవాలి కానీ మరి పాపం వచ్చింది అంటే దానికి ఉపాయం హోలా జామపండు తింటే ఆ పాపం పోతుంది ఏదో ఒక అక్కడి నుంచి కంచి వెళ్ళేదో చెప్పి చెప్పకుండానే జామ పండు తినమన్నాడు అంటే నేను అడిగాను వెంటనే తినేసి అక్కర్లేదు ఎప్పుడు జరిగితే అప్పుడు తినేస్తే చదువు అయితే ఎన్ని సమస్య ఏమో ఎలాగోతుంది ఇది ఇలాగ ఉంటుంది పుణ్యం పాపం పాపం పుణ్యం పాపం పాపం పుణ్యం కాబట్టి ఈ వీడు నిద్రావస్థలకు వెళ్ళాడనుకోండి వీడి ఈ పుణ్యం ఉంటుందా పాపం ఉంటుందా ఏది ఉండదు పాప అంటే పుణ్యపాపములు పాప అంటే పాపం కాదు పుణ్య పాపములు ఈ పుణ్యపాపములు రెండు కూడా ఊడిపోతాయి అపహత పాప అది నిద్రావస్థలో వీడి స్వరూపం అది వీడు అసలైన స్వరూపం అది వీడు అసలైన స్వరూపం ఇప్పుడు మీ అకౌంట్లో ఎంత సొమ్ము ఉంది అంటే ఉన్నందు లక్ష రూపాయలు ఉంది రెండు లక్షలు ఉంది మీరు దేహత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకో బాగుంటు పోతాడు అప్పుడు వాడిని మీ అకౌంట్లో ఎంత సొమ్ము ఉందంటే నా దగ్గర ఏమీ లేదు అన్నా అంతా నేను ఇచ్చేశాను అది వాడు అసలైన స్వరూపం మిగతాంతా కల్పినే అది వారి అసలైన స్వరూపం మిగతాంతా మనం జాగ్రత్త వ్యవస్థలో అజ్ఞానం చేత కల్పించుకున్నది అని ఈ మంత్రము ఈ విధంగా చెప్పబోతూ ఉన్నదిస్మాదేమం రూపం విలక్షణం సుషుప్తం ప్ర వివక్షతి ఈ సుషుప్తి ఉన్నది చూసారా ఈ సుషుప్తి అవస్థ ఇది ఇటువంటిది ఇటువంటిదంటే మెయిన్ బై దాట్ ఎవం రూపం ఇటువంటిది అంటే ప్రవిరిక్తం విలక్షణం అంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఈ రెండింటితో పోల్చి చూసినట్లయితే సుశుద్ధ్యవస్థ సుపరాము విలక్షణమైనది దాని రూపురేఖలు జాగ్రత్త స్వప్నముల కంటే పూర్తి భిన్నంగా డిఫరెంట్ గా ఉంటాయి అంచేతనే జాగ్రత్త స్వప్నములలో అలసి సొలసిపోయిన ఈ సుషుప్తిలోకి వెళ్ళిపోవాలని కోరుకుంటాడు ప్రభిక్షతి ప్రవేశం తత్కథం అది ఎట్లు అంటే ప్రతి మనిషి కూడా నిద్రలోకి పోవాలి అని కోరుకునేటువంటి ఈ ప్రవృత్తే కాదు దానికి ఒక దృష్టాంతం మీరు చెప్తారా ఏమి అది ఎలాంటి చెప్పండి తత్కథం ఇది ఆహా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానాన్ని శృతి చెప్తోంది అంటే అభిప్రాయం ఏమిటంటే దృష్టాంతైనా అత్యక్ష ప్రకటీభావము భవతి ఇప్పుడు కూడా ఒక దృష్టాంతం చెప్పినట్లయితే ఈ విషయం స్పష్టమైంది కళ్ళ కట్టినట్టుగా ఉంటుంది దృష్టాంతం చెప్పాలి ఇప్పుడు మీకేదైనా పూజ కర్మ లేకపోతే శివుడు విగ్రహము దీని గురించి ఏదైనా చెప్పాలనుకోండి ఒక లౌకిక దృష్టాంతం ఇవ మీరు ఎరుగుదురు కదా ఇలా చేస్తున్నారు కదా అది దాని పద్ధతి అని చెప్పామనుకోండి మీకు వెంటనే అర్థమవుతుంది అలా కాకుండా ఊరికే జనరల్ గా స్టేట్మెంట్లు మీరు చేసుకుంటూ అంత బుద్ధికి బాగా రాదు ఎప్పుడూ దృష్టాంతం యొక్క మహిమ ఎక్తిదంటే చెప్పదలుచుకున్న విషయాన్ని కళ్ళకు కట్టినట్లు అది దృష్టాంతం చూపిస్తుంది కాబట్టి ేతో ఇ కారణంగా త్ర దృష్టాంత ఉపాదీయ త్రా తస్ సప్తీ విషయసప్తమి అంటే అసుశుద్ధి అవస్థ విషయమై ఒక దృష్టాంతము స్వీకరించరుచు తస్ నాకాశే దృష్టా అమంత్రా తద్య ఆ దృష్టాంతం ఎలాగంటే ఇప్పుడు దృష్టాంతం వస్తుంది అస్మిన్ ఆకాశే భౌతికే ఈ ఆకాశం ఉండదు ఈ ఆకాశం ఉంటే ఈ వేదాంతుల ఆకాశం ఉంటే సమస్య ఎందుకంటే వాళ్ళకు ఒక ఆకాశం లేదు భౌతికాశము చిత్తాకాశము చిరాకాశము మూడు ఆకాశాలు ఉన్నాయి వేదాంతలు భౌతికాశం అంటే ఆకాశం అంటే అన్నిటినీ తనలో పెట్టుకుని కూర్చున్న దాని పేరే ఆకాశం ఇప్పుడు భౌతికాశం చూడండి మొత్తం బ్రహ్మాండమంతా కూడా ఆకాశం తన కడుపులో పెట్టుకుంది కానీ దేనితోటి ఆకాశానికి సంపర్కము సంఘము ఉండదు అది ఆకాశం యొక్క మహిమ ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ విథౌట్ గెటింగ్ కంటామినేటెడ్ బై ఎనీథింగ్ అది ఆకాశం యొక్క మహిమది ఇప్పుడు మీరు గూడు గూడు లోపల ఆవకాయ పెట్టారనుకోండి అది లీక్ అయిందనుకోండి అక్కడ ఉండే వాయువుకి కొంత దాని లక్షణం వస్తే రావచ్చు ఆ వాసన వస్తే రావచ్చు కానీ ఆకాశాన్ని మాసం ఒక గదిలో ఒక పుణ్యాత్మును నివసిస్తున్నాడు అనుకోండి ఇంకో గదిలో ఒక దుష్టుడు ఒక చోరుడు నివసిస్తున్నాడు అనుకోండి ఈ ఆకాశాల ఏమన్నా తయారవస్తుంది ఆ ఆకాశము లో ఎట్టి మార్పులు ఉండము కాబట్టి ఆకాశం యొక్క మహిమది చిత్తాకాశము అని ఒకటి ఉన్నది అంటే చిత్తములో ఇప్పుడు మీ ఎన్ని ఎన్ని ఉన్నాయి మీ మనస్సులో ఎన్ని ఉన్నాయండి మీ మనస్సులో ఎన్ని విషయాలు ఉన్నాయి అనేక ఉన్నాయి కదా మరి అంటే మనస్సులో విశాలంగా ఉండాల కదా కాబట్టి దాని చిత్తాకాశము తర్వాత చిరాకాశము అని ఇంకొకటి మీరు పని చేయండి మీరేం చేస్తారంటే జగత్తును పక్కన పెట్టండి అంటే దాని గురించి ఇంకా మీరు మానేయండి అంటే ఎవరైంది అతనికి మీ చైతన్యాకాశం నుంచి జగత్తు పక్కకు పోయండి ఇప్పుడు దేహము తెలుస్తూ కదా దేహం తెలుస్తూ కదా ఆ దేహాన్ని ఆ చై చిరాకాశంలో దేహాన్ని చిరాకాశంలో పెట్టండి అంటే అర్థం ఏమిటి దేహాన్ని తెలుసుకుంటూ ఉండండి అని అర్థం ఇప్పుడు చిరాకాశంలో ఏముంది దేహం ఉంది తర్వాత కన్ను చూపు చూపును చిరాకాశంలో పెట్టండి చూపేలేదుగా మూసుకుని ఉన్నాం కదా సరే ఆ మాట సో చూపు ఉపసంహారం అయినది అనే విషయం చిరాకాశంలో ప్రకాశించింది కదా అలాగే మనస్సు మనస్సులో ఎవరో సంకల్పాలు ఇవన్నీ కూడా చిరాకాశంలోనే ఉన్నాయి కాబట్టి మనస్సును చిరాకాశంలో పడయండి మీరు పడేస్తే ఏమవుతుంది ఆ మనస్సు కూడా శాంతమైపోతుంది ఏమిటో ఆ చిరాకాశం యొక్క మహిమ దాంట్లో మనస్సును పెట్టేపటికి అది శాంతమైపోతుంది అంటే అర్థం మీరు మనస్సును తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే మనస్సు శాంతమైపోతుంది అలా చిద్రూపంగా మీరు ఉంటారు అంటే మీరు జగత్తును తెలుసుకున్నప్పుడు జగత్తు దేంట్లో ఉంది చిరాకాశంలో ఉంది దేహాన్ని తెలిసినప్పుడు దేహం దేంట్లో ఉంది చిరాకాశం అదో ఆకాశం ఎన్ని ఆకాశాలు వచ్చాయో కాబట్టి ఆకాశే అంటే ఏ ఆకాశము భౌతిక ఆకాశము నందు మూడేనండో ఎన్నంటే ముప్పై ముప్పై ఉన్నాయి అంటున్నా మూడే ఒక ఆయన అన్నాడు అగ్నులు ఎన్నని అడిగారు నాకు ఎందుకంటే మీరు ఇలాంటి ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను వెయ్యి రూపాయలు ఇస్తానా అని అడిగాను అవును ఎనిమిది రూపాయలు ప్రశ్న కానీ చర్ణాగా డిగ్రీ ఇస్తారంటే చెప్తాను మీకు జిజ్ఞాసు ఉంటే అడగండి చెప్తాను అంటే జిజ్ఞాసా కాదు నాకు పరీక్ష ఎందుకు నేను ఎందుకు పరీక్ష కానీ నాకేదైనా మీరు సత్కారం ఓ పంచు ఓ వెయ్యి రూపాయలు ఇస్తా ఉంటాయి మీ ప్రశ్నకి మీకు చూసుకోండి నేను చెప్పారు మీకు కొంచెమే తెలుసు మంచిది మీరు చెప్పం లేదు ఎందుకంటే మనకి ఏం చాలా ఉంటాయి దాంట్లో తప్పే నారాజు తొమ్మిది అర్నీ ఉంటాయని చెప్పి చాలా సంతోషం ఇప్పుడు మొత్తం ఇష్టం ఉంటాను ఎప్పుడైనా చెప్పాను ఎన్నేం చేసుకుంటాను నన్ను కాబట్టి ఆకాశాలు రెండు ఆకాశాలు అలా ఉందండి మూడే ఆకాశాలు ఎవరు అవుతాయి ఎవరికి వెళ్ళి ఎవరు చెప్పుకుంటూ మూడే ఆకాశాలు సో ఏమిటో మూడు ఆకాశాలు భౌతికా ఆకాశం ఇక్కడ టాపిక్ భౌతికాశం ముందు అంటే మన ముందున్న ఈ ఆకాశం ముందు క్షీరోవా సుపర్ణోవా చూడండి టెంపుల్ గోయరిక విగ్రహం ఎలాగో వేదాంత విద్యార్థికి ఆకాశం అలాగా మీరు ధ్యానం చేయాలి నామరూపాలు ఉండవు ఆకాశంగా ఉన్నాయి నామరూపములన్నీ ఉన్నా నామరూపాలకు అతీతంగా ఉంటుంది ఆకాశం కాబట్టి టెంపుల్ పోయేది ఎంతసేపు విగ్రహం విగ్రహం విగ్రహం ఎక్కడా లేస్తే విగ్రహం తప్పి కూడా అక్కర్లేదు టెంపుల్ పోయి వాళ్ళ అర్థం మనం వేదాంత విద్యార్థులు అలా ఉండకూడదు విగ్రహాలు ఉంటాయి వాటిని పూజలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు మీరు కూడా చేయొచ్చు దీంట్లో చెప్పినట్టుగా వాళ్ళని మనమేమి కాదని అనము కానీ మన ఫోకస్ లేని మీద ఉంటుంది ఆకాశం ఏ ఆకాశము బాహ్యాకాశం బ్రహ్మ పరమాత్మ యొక్క శరీరం అది ఆయన యొక్క వస్త్రము అంబరము దిగంబర ఆకాశమే పరమాత్మకి వస్త్రము అంటే సగుణ బ్రహ్మకు ఆకాశమే వస్త్రము మీరు మీ చైతన్యాన్ని లోపల చైతన్య స్వరూపంగా చిరాకాశంలో నిలిచి ఉండండి ధ్యానం అయిపోతుంది బుద్ధుడు ఒక నెల రోజులు ఆకాశం ధ్యానం చేశాడ కాబట్టి మీరు ఆకాశాన్ని బాగా ధ్యానం చేయాలి అందుకోసమే ఆకాశము అనే మాట ఎప్పుడొచ్చినా అది అది మనస్సుకి ఒక అవకాశం ఏమిటి అవకాశము మనస్సు విలీనమై అలా నిశ్చలంగా ఉండడానికి అవకాశం ఆకాశం ఈ భౌతిక ఆకాశం పక్షి ఏం పక్షి పౌన్లండి ఏదో పక్షి అది ఏ పక్షో మీద చెప్పండి ఓకే చాలా ఎత్తు ఎగిరి చాలా దూరం ఎగిరేటువంటి పక్షిని ఒకటో రోజు చెప్తున్నారు శేనోవా సుపర్ణోవా శేన అంటే డేగ సుపర్ణ అంటే కూడా డేగయే మళ్ళీ డేగలోనే ఇంకో రకం అది ఇంకో రకం ఇది కాదు అది కాదు సుపర్ణశక్తేన సుప్రశేమ ఆ డేగలోనే ఇంకో వెరైటీ డేగ ఉంది అది మహావేగంగా పోతుంది క్షిప్ర శేన అంటే కొంచెం మెల్లగా ఎగిరే డేగ డేగ మహావేగంగా ఎగిరే డేగ సుపర్ణ సుపర్ణం సీతరుత్మాన్ అన్న మంత్రం ఇప్పుడు మెల్లగా విష్ణువు వాహనం పెట్టుకుంటే మెల్లగా ఎగిరే డ్యాగను పెట్టుకుంటాడా వేగంగా ఎగిరే సూపర్ నూనె పెట్టుకుంటాడా వేగంగా అయితే సూపర్ నూనె పెట్టుకుంటాడు వాహనములన్నీ కూడా సింబాలిక్ అలాగంటే వాహనం ఒక పెట్టుకుని దాని మీద కూర్చొని చోట్ల తిరుగుతూ ఉంటాడని మీరు అనుకుంటున్నాం అది భగవంతులకు ఒక పరాధీనత అయిపోతుంది పరాధీనత అయిపోతుంది ఇప్పుడు మీరు కాల్ కొనుక్కుని మీరు నడుపుకోవడం చేతగా అక్కడ డ్రైవర్ని పెట్టుకున్నారనుకోండి ఆ డ్రైవర్ మీకు అసత్యాలు చెప్పేస్తూ మీకు తెలుస్తూ ఉంటుంది ఎలా మీకు ట్రాఫిక్ ఉంది సార్ అడుగుతాడు అయిపోయింది ఇప్పుడు మనం భోజనం క్యాటరింగ్ పెట్టామనుకోండి వాళ్ళు లేట్గా వస్తుంది ఏం సార్ లేట్గా వచ్చేవారు అంటే ట్రాఫిక్లో ఉంటుంది సార్ అంటే ఇంక మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి కాబట్టి ఈ డ్రైవర్ కూడా వెయిట్గా వస్తాడు ఎక్కడో నిద్రపోయి తొమ్మిదింటికి వస్తాడు ఎన్ని ఇంటికి రావాల్సిన ఏమో ఇంత ఆలస్యం చేసేవంటే ట్రాఫిక్ సార్ అంటే తర్వాత మెకానిక్కి సంబంధించినవన్నీ అసత్యం చెప్తారు మీరేమో పరాధీనతలు పడిపోతారు వాళ్ళు చెప్పినంతా విశ్వసించాలి అది సత్యం కాదని తెలుస్తూ ఉంటుంది కాదంటే వీళ్ళు పోతాడేమో మళ్ళీ ఇంకొకటి వస్తాడు ఇంకొకడు ధరించి ఉండదు వీడే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర కూడా ఉంటే పది మనుషులను మార్పించి కొత్త పది మనుషులను ఉడుకోవడం వల్ల ఏమి వర్క్అవుట్ కాదు అవ ఎన్నో పది మనుషులతో దెబ్బలాడద్దు ముందు ఫస్ట్ ప్రిన్సిపల్ తోటి ఫైల్ కాదు సరిగ్గా సరిగ్గా కడగలేకపోతే మిగిలిన మీరు కడుక్కోతుంది శరీర ఆరోగ్యానికి కూడా వచ్చింది అంత సరిగ్గా చేయట్లేకపోయి ఎంత సరిగ్గా చేస్తుందో అంత సరిగ్గా చేసిన తర్వాత మిగిలిన మనం చేసేట్టుకోవాలి అలా సో ఆ పాలసీలో ఉండాలి అంతేగాని ఈ పని మనుషుల్ని మార్పించి ఇంకో పని మనుషులు పెడితే సేమ్స్ విల్ బీ సేమ్ డ్రైవర్ పెట్టుకుంటే డ్రైవర్ విల్ బీ లైక్ అట్ ఈ విల్ పరాధీనత వచ్చేస్తుంది అదే పరిస్థితి మహావిష్ణువుకి ఉంటుంది పరాధీనత అనేది కాబట్టి అందులో ఒక సంకేతం అయ్యి ఆ సంకేతం ఏమిటంటే సామవేదమునకు గరుత్మాని పేరు సామవేదం వేదములలో సామవేదము గొప్పది వేదానా సామవేదము వచ్చింది ఆ సామవేదంలో పరమేశ్వరుడు యొక్క మహిమను కీర్తిస్తారు అది గరుత్మంతుడికి సంకేతం గరుత్మంతుడు వచ్చేటంటే ఎవరు వచ్చినట్టు విష్ణు వచ్చినట్టు విష్ణు వచ్చింద సామవేద మంత్రము వచ్చిందంటే అక్కడికి పరమేశ్వరుడు వచ్చినట్టు అలాగా భాగవతంలో కర్దమ కర్దమ స్థుతి కపిల దేవహూతి సంవాదంలో కర్దవ స్థితి ఎందు ఈ విషయం చక్కగా చెప్పబడి ఉన్నది అలాగా అంతేగాని గరుడా ఆ గరుడు తమిళి అన్నా ఆయన్ని తమిళీయం దేవుణ్ణి తమిళం చేసి పెట్టాడు పెరుమాలుడన్నా పెరుమంటే తమిళని దేవుడు అయిపోయినాడు ఆయన యొక్క వాహనం కూడా గరుడా నన్ను మొన్న ఎవరో అడిగారు అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే నా దగ్గర డబ్బు మూటర్లు ఉన్నాయని నేను అవన్నీ ఇవ్వడానికి వదిలించేసేసుకోవడానికి నేను తహతహలాడుతున్నానని వాళ్ళకి ఎవరో చెప్పారు అలాగే దాంట్లో అది చచ్చేట్ కాదు నా దగ్గర మూటర్లు లేవు నేను అట్టబెట్టుకోవాలనుకుంటున్నా వదిలించుకోవాలని నేనే అనుకుంటున్నాను కానీ ఎవరో చెప్పారు చెప్తే ఓహో అలాగే మన గరుడా వారు సగల్లో ఆగిపోయి పట్టుకుందామని నా దగ్గరికి పరిగెత్తికి వచ్చారు వచ్చి వెంటనే మాకు డొనేషన్ ఒకటి మీరు అనౌన్స్ చేయాలి ఇప్పుడే అనౌన్స్ చేయాలి షేర్ అంటే ఇంకా అలా అక్కర్లేదు అసలు విషయం ఏమిటో షేర్ అక్కర్లేదు నేను మీకు సందర్భాన్ని బట్టి నేను ఏదైనా ఆలోచన చేస్తాను మీరు విషయం ఏదో చెప్పండి గరుడాల వారు సగంలో ఆగి ఉంది అని చెప్పారు అంటే నేను ఆలోచించి మీకు ఫోన్ చేస్తానని చెప్పేసి నేను అక్కడి నుంచి బాధితులు చెప్పవచ్చు ఈ గరుడా వారు నా వల్ల కాదు ఎందుకంటే వాళ్ళకి పది లక్షలు వస్తుంది సిమెంటు ఎందులో ఉంటే పది లక్షలు యాభై వేలు వస్తుంది పది లక్షలు తర్వాత నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు నేను అడిగాను పెరువాళ్ళు ఉన్నా చాలు పెరుమాలు చాలు మళ్ళీ ఆలవాళ్ళు కూడా ఆదాయానికి దేనికి దానికి సింబాలిజం తెలుసుకుంటూ ఇదంతా కూడా ధైర్యం సూపర్ దానికి మంత్రానికి సంబంధం లేదు ఉంటే నేను ఎలా ఆకాశే విహృత్య సో ఈ పక్షి ఈ ఆకాశం ముందు విహరించి విపరిపత్య విపరిపత్య అంటే పది నుంచి కిందకి కింద ఇంటి పనికి ఎగురుతూ అది విపరిపత్య అంటే పలుమార్లు రెక్కలు కొట్టుకుంటూ ఎగిరి పని రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపోయి నానా పరిపతన లక్షణైన కర్మణి ఏ విధను కాదు అంటే ఆ పక్షి నలువైపులా ఎగిరి అది విపరీపక్ష అంటే నలువైపులా ఎగిరి ఇవి అంటే నలుగులా ఎగడం పలుమార్లు రెక్కడు కొట్టుకుంటూ ఎగరే పనిచే బాగా అలిస్తున్నాడై బాగా అలిసిపోయింది ఓకే సో అంటే కొంత విహార ఇది ఎలా ఉంటుందంటే పిక్నిక్కి వెళ్ళారనుకోండి మీరు పిక్నిక్ నుంచి వచ్చేప్పుడు ఎలా ఉంటుందనే పరిస్థితి అందరూ కూడా అలిసిపోయి ఆ కారులోనో లేకపోతే వ్యాన్లోనో అలా ఉంది ఎలా ముద్దలా ఉంటారు ఎవరు మాట్లాడరు కూడా మాట్లాడారు ఈ కారు ఎప్పటికైనా ఇల్లు చేరుతుందా రెండు గతిపల్ చేయడం పడుతుంది పోదాం అని అన్నట్టుగా ఉంటాయి పిక్నిక్ ఇచ్చేతనే పిక్నిక్కి యంగ్ పీపుల్ వెళ్తూ ఉంటే వాళ్ళని ఆశీర్వదించి మనం పంపించాలి తప్ప తగుదు అమ్మ అంటూ మనం కూడా దాంట్లో దూరపోవడం ఎందుకంటే యంగ్ పీపుల్ వాళ్ళకి వెళ్తాడు మేనేజ్ దట్ స్ట్రెస్ మనము చిన్నప్పుడు అలా మేనేజ్ చేసాం కదా ఇప్పుడు మనం అలా కాదు ఇప్పుడు మీరు వెళ్ళండి చెప్పి సాయంకాలం ఏదో హోటల్ నుంచి ఒక ప్లేట్ ఇడ్లీ తెప్పించుకుని తినేసి హాయిగా పొందుతుందని చెప్పండి అలా మీరు చేయాల్సి ఎందుకంటే చాలా కష్టం అక్కడ విహృత్యా నుండి అంటే విహరించి అలిసిపోయింది సో ఆ విధంగా అలిసిపోయింది ఇప్పుడు ఏం చేసింది సంహత్య పక్షం సంగమయ్య సంప్రసార్య పక్షం అది ఏం చేస్తుందంటే ఇంకా రెక్కలను ఇలా ఇలా కొట్టడం మానేస్తుంది పలుమార్లు నలభై తొమ్మిది రెక్కలు అదే ఇప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని ఏమంటారంటే డైవింగ్ డైవింగ్ అందంటారు ల్యాండింగ్ అయితే ముందు ఆ రెక్కం అలా కదలకుండా అలా పెడుతుంది ల్యాండింగ్ పొజిషన్లోకి వస్తుంది డైవింగ్ డైవింగ్ పొజిషన్లోకి వస్తుంది గ్లైడింగ్ గ్లైడింగ్ పొజిషన్లోకి వస్తుంది అలా వెళ్తుంది ఇంకా రెక్కలు కలపడం నొప్పి రెక్కలు కలిగితే నొప్పులు కుడుతూ ఉంటుంది అలాగనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది సంలయ లోకి వెళ్ళిపోతుంది సంలయ అంటే ఏమిటి అస్మిన్ ఇది సంలయ దీంట్లో చక్కగా ఒదిగి కూర్చుంటుంది అని అర్థం చెప్తే సంలయ అవుతుంది అంటే దీంట్లో చక్కగా ఒదిగి కూర్చుంటుంది అంటే అది ఏమిటది గూడు గూడికి సంస్కృతంలో నే అంటారు తెలుగులో నేడా అనకూడదు గూడు అన్నారు ఎందుకంటే నేడా అన్నారు అని కొన్ని తెలుగులో అర్థం వేరే వస్తుంది గూడు కాబట్టి గూడు దగ్గరికి వెళ్ళిపోతున్నది నేడా జరిగతే నేతంటే కర్మని ప్రయోగం మోయబడుచున్నది ఇలాగ రెక్కలను చాచి ూటి వరకు మోయబడుచున్నది ఎవరు మోస్తారు తనే తనే తననే మోస్తుంటుంది కాబట్టి గూడు వరకు తనచే తాను మోయబడుచున్నది అంటే ఇంకా అలాగా తనని తాను మోసుకోవడం తప్ప ఇంకా కదలికలేమీ ఉండవు గ్లైడింగ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది స్వాత్మన ఏవ భార్యతే దీన్ని కర్తృకర్మ ప్రయోగము అని అంటారు అంటే మోసీరెవరు తానే మోయబడి ఎవరు తానే కర్తృకర్మ ప్రయోగం ఇలాంటి ప్రయోగం అనుకోటి చాంద్రద్యోపనిషత్తులో వ్యాక్రియతే అని ఉంటుంది వ్యాక్రీయతే ఆ పరమాత్మ వ్యాక్రీయతే వ్యాకరణము చేయబడుతున్నది ఎవరు చేత తన చేత సో అలాగంటి ప్రయోగం యథా అయం దృష్టాంత ఇంతవరకు ఇది దృష్టాంతం చెప్పారు పక్షి గురించి చెప్పారు విపూర్తికత దృష్టాంతిగానికి